కీర్తన సంఖ్య మూడు పురుషోత్తమ అన్నిటిలో పూసలలో దారమవు వెరవెరిగి నిన్నే పొద్దును సేవించవలెగాని కదులును గాలి నీవు కదిలించితే పొదలును సస్యములు నీవు పొదిలించితే వెదికితే కీలు నీవే విశ్వంబునకు పదిలముగా నిన్ను వెదికి పట్టవలెగాని పురుషోత్తమ అన్నిటిలో పూసలలో దారమవు వెరవెరిగి నిన్నే పొద్దును సేవించగవలెగాని కాలము కర్మములో నీవు కానరాకవుడి నేలయుమిను నీవే పాలించుచున్నాడవు నీ లీలలైన బొమ్మలాటలివి నీ చేత నాడిని పోలు ముందుగా నీ సాకారము కోరి చూడవలెగాని పురుషోత్తమ అన్నిటిలో పూసలలో దారమువు వెరవెరిగి నిన్నే పొద్దును సేవించవలెగాని ఎత్తువు వరములు నీవే ఇటు శ్రీవేంకటగిరిని మొత్తమై ఎలమేల్ మంగతో ముదమలరగాను బత్తితో నిను గొలిచిన వారికి పరుసవేధివిని నీవి కొత్తలుగా నిన్నే నమ్మి కొలిచి బ్రతకవలెగాని పురుషోత్తమా అన్నిటిలో పూసలలో దారమువు వెరవెరిగి నిన్నే పొద్దును సేవించవలెగాని